Om Shri Guru Devana Praba Sabhi Devon Ko Namah. Avaya ni parama rayi namah ni avaka utta vasan lokasya namah. Sukha nirva o yet jan svasya leda ha. Vainavo eta mahamande vidyake maheshvara శాచనీయా మాయా త్రిబోధై మాయా మాయా గురించి దోస్త మాయా ఇంటే మ్యాజిక అనుకోండి అలా అనుకోండి ఇదంతా ఒక మ్యాజిక్ షో అయితే చిత్రం ఏమంటే లోకంలో మ్యాజిక్ నిజమని నమ్మి వాళ్ళు ఉన్నారు ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టేషన్ ఇది సూపర్ అంతటా ఉంటాయి అమెరికాలో ఉంటాయి యూరోప్ లో ఉంటాయి కానీ ఇండియాలో మరీ ఎక్కువ మరీ ఎక్కువ సూపర్ హిందూయిజంలో ఆ తత్వాన్ని ఉపనిషత్తులు గీత వాటిని బోధించి వాటిని ప్రచారం చేయొచ్చు కదా పురాణాలతో పాటు వీటిని కూడా ప్రచారం చేయొచ్చు కదా వీటిని ఎవరు ప్రచారం చేస్తాం మేము ప్రచార గుణము అని నడుము కట్టుకుని ప్రచారం చేసేవాళ్ళు కేవలము సూపర్ సి ప్రచారం చేస్తూ ఉంటాం అంతే తత్వాన్ని బోధిస్తాము అని అనుకో తర్వాత భాగవతం చెప్పేవాళ్ళు నాకు నేను ఎప్పటికీ ఇదే దృష్టాంతం చెప్తూ ఉంటా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నృసింహ అవతారాన్ని గురించి ఎప్పటికీ హిరణ్యకషపుడు ఇలా వేళ్ళని చంపేశాడు వాళ్ళని కొనిచేశాడు అని అదే తప్ప హిరణ్య కషిపుడు బంగారము హిరణ్యము కసి కొంటే అంటే వీళ్ళు ధనాన్ని పోవేసి భోగలాలు సుడికి వాడు ప్రత్యేక అటువంటి హిరణ్యక శుకుణ్ణి ఈశ్వరుడు శిక్షిస్తాడు అది దాంట్లో ఉండే సంకేతము సంకేతము ఈశ్వరుడు ఎప్పుడైతే హిరణ్య కికుణ్ణి అప్పుడు ప్రహ్లాదులు ఉదయిస్తాడు ప్రహ్లాదులోనగా ఆనంద స్వరూపుడు సచ్చిదానందులు అని ఈ రకమైన సంకేతాలు ఎవరు ఎప్పటికీ రిముల్ని హైలైట్ చేయటం తర్వాత నృసింహస్వామి స్తంభం నుంచి వచ్చాడని అదే హైలైట్ చేయటం ఈశ్వరుడు సర్వవ్యాపకుడని హైలైట్ చేయడు స్తంభం పగలవత వచ్చాడు అన్నదే హైలైట్ చేస్తాడు గోడతో ఇంకా చంపేశాడు ఆ రక్తం ఇంకా వచ్చేసిందని ఆ తర్వాత నృసింహస్వామి ఉగ్ర నృసింహాన్ని ఉగ్ర అని హేమే అని అని ప్రహ్లాదుడు బాలకులకు చేసిన ఉపదేశం కానీ ప్రహ్లాదు స్థుతి కానీ టేకప్ చేసి దాంట్లో ఉండేటువంటి వేదాంతాన్ని తత్వాన్ని బోధించాలనే దృష్టి ఎవరికీ ఉన్నది నాకు చిన్నప్పటి నుంచి భాగవతంలో మోర్ దాన్ వేదాంతం ఉన్నది వాళ్ళు కథలే పెట్టుకుని వేదాంతాన్ని డ్రాప్ చేస్తే ఏమైందో తెలుసుందండి సిక్స్టీ పర్సెంట్ మీరు పక్కన పెట్టేసినట్టు అయితే ఆర్టికల్స్ టెక్స్ట్ మీరు ఫాలో అవుతున్నట్టుగా సో దిస్ ఈజ్ హౌ తత్వమును కథలతో జోడించి చెప్పడం అనే పద్ధతి కూడా కాకుండా మరి పౌరాణికలు అలా చెప్ప పురాణాన్ని రాసిన వాళ్ళు తత్వాన్ని ఆ విధంగా చేదు ముందుని అనుపానంతో కలిపి ఇచ్చేటట్టుగా తత్వాన్ని పురాణ గాథతో కలిపి అని మనం సంతోషించవచ్చు కానీ వీళ్ళు తత్వాన్ని పూర్తిగా వీలు కేవలం కథనే పెట్టుకుంటే పిప్పి పట్టుకుని విరాలాల్సిందో పిప్పి తప్ప ఇంకే ఉంది తర్వాత తత్వాన్ని మీరు ఎప్పుడైతే విడిపెట్టేస్తారో జనం సూపర్ సిచ్యువేషన్లో పెడతారు ఆ విధంగా మనకి అంత సూపర్ సిచ్యువేషన్ రయాలవుతారు కాబట్టి మ్యాజిక్ ను కూడా సత్యమని నమ్ముతారు వాళ్ళు ఆ మ్యాజిక్ చేసి ఇలా హస్తలాఘనాన్ని చూపించి ఒక కష్టం మీడ్ ఉంగరం మీ జైల్లో పెడతాడు ఇప్పుడు ఎలాగంటే నేను హస్తలాఖం చూపించి మన జాయ అలువు కాస్ట్లో తయారైన ఉంగరం మీకు ఇచ్చాననుకోండి దాని అర్థం ఏంటి నేను జాయ అలువు కాస్టుకు వెళ్ళి కుక్కొచ్చు అరడదు నా చేతి జైల్లో పెట్టింది దాంట్లో ఒకటిలాగా హస్తలాఖమంతో మీకు ఇచ్చానని కాదు దానికి అర్థం కష్టం మీద అంటే అది మీరు అది కూడా నిజం అనుకున్నారంటే అది మ్యాజిక్ని సత్యం అనుకుంటే మీ తెలుగు చేత ఏమని అంచనాలు కానీ మ్యాజిక్కుని నిజమనుకుంటాడు విభూతి ఉండలు గట్టిగా ఉండ ఉంటాయి అంటే చాలా ఎక్కువ విభూతిని నేర్వలో మిక్స్ చేస్తూ ఉండ ఆ ఉండ రెండు వేల మంచిని పెట్టుకుంటాడు అలాగా అది కూర్చుంటాడు ఆ టైం వచ్చినప్పుడు ఆ ఉండని ప్రెస్ చేసి ఆ మొత్తం విభూతంతా మీ చేతుల్లో రాబోతుంది ఆ ఉండని పగలు కొడితే ఎంత విభూతి వస్తుందో అంతే పడుతుంది మీ చేతిలో ఇంకో కొంచెం కావాలంటే పడబడుతుంది దీన్ని ఇది మ్యాజిక్ ఇది హస్త లాభం మ్యాజిక్ అక్కడ ఏమీ లేకుండా వచ్చిందని అనిపించట్లే చేస్తారు దీన్ని ఈ మ్యాజిక్ ని చక్కటి మ్యాజిక్ చేశారు అని చప్పట్లు కొట్టాలి కానీ అదే సత్యం అని అనుకుంటే ఏం చెప్పమంటారు అంత అలా ఉంటే అదేవిధంగా ఈ భేద ప్రపంచము ఆ మాయాశక్తి యొక్క ప్రభావం వల్ల మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ భేదం కూడా మాయాశక్తి వలన కనపడుతూ ఉంటుంది ఆ భేదము ఈ భేదము మాయా మాయ కల్పితమైన భేదము ఇదంతా కూడా హుళక్కి హుళక్కి అనే ఒక పదం ఉన్నది నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఆ పదాన్ని అంటే అక్కడ ఏమీ లేదు ఉన్నట్లు కనబడుతాయే తప్ప వాస్తవంగా ఏమీ లేదు దాన్ని హుళక్కి అంటారు అది హుళక్కి అక్కడ ఏమీ లేదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నారు లౌకికులు ఏమనుకుంటున్నారు ఇది చక్కేమనుకుంటున్నారు ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు ఏమీ లేదని తుచ్చము అంటారు దాన్ని తుచ్ఛమయ్యి తుచ్ఛమంటే తిట్టేడని మీరు అనుకోండి తిచ్చేసాన్ని మామూలుగా తిట్టడా వాడుతూ ఉంటారు వరి వాళ్ళు వాడతారు తుచ్చ హసుకో చూడ ఇసుకో చూడదు అని తిట్టడానికి వాడతారు ఇక్కడ అలా తీర్చడానికి వాడటం లేదు తుచ్చ చెబుతానికి అర్థం ఏంటంటే హోడక్కి అక్కడ ఏమీ లేదు అని తత్వము తెలుసున్న వారు అలాగే చెప్తారు ఏమీ లేదనే తుత్యము అది సత్యమనే లౌకిక దృష్టి అజ్ఞాన దృష్టి ఈ రెండింటికి మధ్యలో అది ఉందని చెప్పలేము లేదని చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రూప్ ఇంకొకటి కాబట్టి మాయ విషయంలో మూడు అభిప్రాయాలు ఉన్నాయి అది సత్యమే అనే లౌకికులు సూపర్ స్పెషల్స్ అంటారు దాన్ని సూపర్ స్పెషల్ అంటారు అది సత్యమ రోజు అది అది సత్యం అనుకుంటాడు అంటే మరి నేను నేను ఇలా అంటే ఓపెన్గా చెప్పేస్తే మరి మీరు నా మీద విరుచింపడుకోకుండా ఉంటారని హామీ ఇస్తే చెప్తాను భూమి బల్లపరుపుగా నుండును భూమి చుట్టూ సూర్యుడు తిరుగును అనే మోడల్ నుంచి వచ్చినటువంటి గ్రహమూల సందర్భాన్ని ఈనాటికి కూడా దాన్ని అలాగే అట్టబెట్టుకుని దాన్ని అప్డేట్ చేయకుండగా ఎందుకంటే దాని ప్రకారం భూమి గ్రహము కాదు సూర్యుడు గ్రహం అవుతుంది దాన్ని అప్డేట్ చేయకుండా పురాణ కథలను దానికి జోడించి ఆ బేసిస్ మీద కర్మకాండని డెవలప్ చేసి ఆ బేసిస్ మీద దేవాలయాలని కట్టుకుంటున్నారు అంటే ఏం చెప్పమంటారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు దీన్ని ఎవళ్ళని ఎవళ్ళని చెప్తారు ఎవరిని మీరు కాదంటారు ఈ విధంగా కల్పితమైన దానిని యథార్థముగా స్వీకరించి లౌకికులు ప్రవర్తిల్లుతూ ఇదంతా కులక్కి అని కొట్టిపాలేస్తారు మహాత్ములు ఈ మధ్యలో ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ గోలు పడిందా ఫుట్బాల్ మ్యాచ్ లో గోలు పడిందా అని అడిగారు అడిగితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాడు ఆ అంటే ఇప్పుడు గోలు గోలు పడినట్ట పడలేదా ఇప్పుడు గోల్ అన్నది అయితే జీరో అవుతుంది లేకపోతే ఒకటి అవుతుంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా అవుతుంది మీకు సంతానం ఎంతమంది అంటే జీరో సంతానము లేదు లేకపోతే ఒకడు సంతానము గలదు అని చెప్పాలి కానీ హాఫ్ సంతానం ఏమన్నట్టు దానికి అర్థమేముంటుంది ఫ్రాక్షన్కి కొన్ని సందర్భాల్లో అర్థం అవుతుంది కొన్ని సందర్భాల్లో అర్థం ఉండదు ఫ్రాక్షన్కి ఓకే కాబట్టి అలాగా ఇది ఈ మాయ అనిర్వచనీయము అంటే దాన్ని మీరు చెప్పలేదు అది ఉందంటే ఉంది లేదంటే లేదు అంటాడు అది లాంగ్వేజ్ ఉందంటే ఉంది లేదా అంటే లేదు అలా అది కూడా ఒక ఆర్గ్యుమెంటే ఇప్పుడు అర్థం ముందు నిలబడి అద్దం లోపల నేను ఉన్నానా అనా నేను లేననా ఉందంటే ఉంది లేదంటే లేదు ఇప్పుడు అద్దం లోపల ఏమీ లేదు అని మీరు చెప్తే మరి ఈ ప్రపంచంలో ఈ అద్దాలు అమ్మడాలు కొండలు వీళ్ళ అద్దాలు సంచీలు పెట్టుకుని ఇటు ప్రయాణం చేయడానికి ఇదంతా అప్పుడప్పుడు అర్థం తీసి ముఖం చూసుకోవడం ఇదంతా మరి దేనికి చేస్తున్నట్టు ఇంత ఎకానమీ ఇంత వ్యవస్థ మొత్తం మానవాళిలో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మానవ సమాజం అద్దం ఒకటి బ్యాగులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇటువంటి కాబట్టి అద్దము హోళకేని ఏ బేసిస్ మీద మీరు అనగలుగుతారు అనలేదు అవి ఉందనే చెప్పాలి అద్దంలో ఉన్నది నిజమా ఉందా ఏదైనా ఉందా నిజంగా అని నిలదీస్తే ఏమని చెప్తారు కాబట్టి అది ఉందన్నప్పుడు ఉంది లేదన్నప్పుడు లేదు అని దాన్ని అదో కేటగిరీ పెట్టారు ఏమీ లేదనుకో ఎందుకు కనపడాలి ఏమీ లేదన్నప్పుడు ఎందుకు కనపడాలి పోనీ కనపడుతుంది కాబట్టి ఉందన్నాము ఎలా అంటాం ఉందని పట్టుకుందాం అంటే కదా ఉందని అంటాం అని ఎక్కడికక్కడ ఆర్గ్యుమెంటు ఏమీ లేదన్న వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు కనబడుతుంది అని అని అర్జు ఉంది అన్న వాడి దగ్గరికి వెళ్ళి ఉందంటే చూపించి పట్టుకోం అని వాడి దగ్గర అర్జీ చేయటం అంటే ఇక్కడికి ఇప్పుడు నువ్వు ఏ పక్షంలో ఉన్నట్టు ఇది బీజేపీ అది కాంగ్రెస్ కా ఇటు కాదు అటు కాదు అని ఇంకో మధ్య పక్షం ఒకటి ఇది ఒక గ్రూప్ ఉంది మొత్తానికి ముగ్గురు రకాల గ్రూపులు ఉన్నారు ఈ గ్రూప్ కేవలము ఉపనిషత్ తత్వాన్ని బోధించే వాళ్ళు మాయ హోడీ కేవలము అజ్ఞానులు లోకమే సత్యం అనుకునే అజ్ఞానులు మాయ సత్యము ఈ మధ్యలో ఉండే యుక్తిని ప్రయోగించి అది లేకపోతే ఎందుకు కనపడాలి ఉన్నట్లయితే ఎందుకు దొరక్కపోవాలి సచ్చేత్ న బాధ్యత అసచ్చేత నతీయేత సత్త అయితే ఎందుకు మరి బాధింపబడకూడదు బాధింపబడుతోంది అసత్ అయితే కనపడకూడదు కనపడుతుంది కాబట్టి దాన్ని సత్తనానికి లేదు అసత్తనానికి లేదు సదసత్తనానికి కూడా లేదు అలా పరస్పర విరుద్ధం పదములను ఒకచోట మాదకంగా కనకూడదు ఆర్ట్ ఈస్ట్ అన్నాలు కానీ వెస్ట్ ఈస్ట్ అనకూడదు ఆర్ట్ ఈస్ట్ ఉంటుంది సౌత్ ఈస్ట్ ఉంటుంది కానీ వెస్ట్ ఈస్ట్ అనేది ఉండదు కాబట్టి దాన్ని సత్తానానికి లేదు అసత్తనానికి లేదు సతసత్ అనడానికి కూడా లేదు అయితే మరి ఏమంటారు ఏమీ అనడానికి కొనడదు అని ఓ కేటగిరీ అది ఏమీ అనడానికి కొనడదు ఒక కేటగిరీ ఆ కేటగిరీకి అనిర్వచనీయము అని యుక్తితోటి అంటే లాజిక్ ని బేసిస్ గా ఇదో కేటగిరీ పెట్టి ఈ మాయని మూడు విధాలుగా జనులు స్వీకరిస్తున్నారు పదక్ష రౌ అనిర్వచనీయా ఇతీ అసౌ రేయా మాయాకి నిషత్తులను అనుసరించి యుక్తులను అనుసరించి లోకముననుసరించే త్రిభి మూడు బోధై జ్ఞానములచే అసౌ మాయాభయ సుతరాము లేనిది అనిర్వచనీయ ఉంది అని గాని లేదు అని గాని చెప్పశక్యము కానిది వాస్తవీచ యథార్థమే ఇది అనే త్రిధ మూడు ప్రకారములుగా ఏయా తెలుసుకోవాలి ఈ మూడు ప్రకారకాలుగా రంగం తెలుసుకోండి మూడు ప్రకారాలు ఎక్కడి నుంచి వచ్చేయండి ఒకే దానికి మూడు ప్రకారాలు ఎక్కడి నుంచి వచ్చేయి అంటే కేవలము ఉపనిషత్తులను అనుష్ఠించే వాళ్ళు ఒక గ్రూపు కేవలము లోకంలో సూపర్ స్టెషన్స్ లో పడిపోయే వాళ్ళు ఇంకో గ్రూపు ఈ మధ్యలో లాజిక్ ని పెట్టి ఇటు అటు లాగేవాడు ఇంకో గ్రూపు ఈ మూడు రకములుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కనుక మూడు రకముల మాయా అవిగా మూడు రకములు ఒకటి పుచ్చము స్థిరౌతం రెండు అనిర్వచనీయము యౌక్తికం మూడు వాస్తవీ లౌక్తికం అది వాస్తవం అంటారు గణేష్ మహారాజు పాలు తాగుతున్నాడు అంటాడు గణేష్ మహారాజు పాలు తాగడం ఏంటండి అది సత్యం అంటారు గణేష్ మహారాజు పాలు తాగడం ఏంటంటే కాదండి అంటే అంటే రియాక్షన్ అని ఇప్పుడు ఆ విగ్రహం తయారు చేసినటువంటి రాయికి ఆ తొండానికి కొంత హోల్ పెట్టాననుకోండి ఆ సన్నటి హోల్ అయితే క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది అంటే ఒక సన్నటి డయామీటర్ ఉన్న హోల్ అయితే కొంత పైకే కుటు మేము చిన్నప్పుడు చెరువులో స్నానం చేసేవాళ్ళం ఆ చెరువులో పద్మాలు ఉండి కలువలు ఉండి ఆ తీసుకుని సైఫన్ పెట్టేవాళ్ళం సైఫన్ ఎదుగు రాదు ఆ తూడు లోపల పోరస్గా ఉంటుంది ఆ తూడుని చెరువులో పెట్టి ఇలా నోటితో లాగితే దాంట్లో మీ నీళ్లు చీటి పెట్టి వాడతాం పెడితే అలా వస్తూ ఉండేవి నీళ్ళు నీళ్ళు అలా పైకెక్కి కిందకొస్తూ ఉంటాం పైకెక్కితే కిందకు వస్తూ దగ్గర మీరు పాలు పెట్టేస్తే ఆ సైఫన్ యాక్షన్ వచ్చేది ముందు క్యాటిలరీ యాక్షన్ ఫాలోడ్ బై సైఫన్ యాక్షన్ వచ్చేసి ఆ విగ్రహం లోపలికి కొంత పాలు పోతాయి లోపల బోలుగా ఉంటుందండి విగ్రహం విగ్రహాలు బోలుగా ఉంటాయి నా దగ్గర గణేషుని విగ్రహం ఉండేది అది బోలు విగ్రహం కాదు సాలిడ్ విగ్రహం అంటే దేంట్లో బోలు విగ్రహం పూర్తి చేస్తే పుణ్యం వస్తుంది సాలిడ్ విగ్రహం పూజ ఎక్కువ పుణ్యం వస్తుంది మరి ఏమిటనుకుంటున్నాను ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్ కాబట్టి నాకు ఒక ఆయన మీకు నేను సాలిడ్ విగ్రహం ఇస్తున్నానండి మీరు దీన్ని పూజిస్తే మీకు ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి ఇచ్చే నాకు అది నా దగ్గర ఉండేది ఎవరిలో చూసి స్వామిజీ ఈ సాలిడ్ విగ్రహం కోసం మేము చిరకాలం నుంచి వెతుకుతున్నామండి మా మనస్సు దీని మీద ఉంది మీకు అభ్యంతరం లేకపోతే అంటే నేను మీరు సజీవం పెంచుకోండి అని అది వాళ్ళు సంజీవండి నా దగ్గర ఏది ఉండదు అలా వెళ్ళిపోతూ ఎవరికన్నా కొడుతుంది నాకేమో అభ్యంతరం లేదు నేను కంప్లైంట్ చేయట్లేదు ఎవడో చూస్తాడు దాన్ని ఇష్టపడతాడు నాన్న నువ్వు పట్టిగలరా ఎందుకంటే నా దగ్గర అది ఏ వ్యర్థంగా పడుంది నీ మనస్సుకి సంతోషం కలిగిస్తే పట్టుకుని నేను కాబట్టి ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టేట్ ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ మా చిన్నప్పుడు కొదివి దెయ్యము అని ఉండేది ఈ కొరువు దెయ్యం ఎప్పుడు ఉంటుంది శ్మశానంలోనే ఉంటుంది ఏ శ్మశానము బాడీస్ని క్రిమేట్ చేసే శ్మశానంలోనే ఉంటుంది పాతి పెట్టే శ్మశానంలో ఉండవు అవి కూడా ఎప్పుడు ఉంటాయి రాత్రిపూటే ఉంటాయి ఉండవు ఏమిటి ఈ కొరువు నిజం అనుకున్నాను నేను కొంతకాలం ఆ తర్వాత నేను కెమిస్ట్రీ చదివినప్పుడు ఈ కొరువు ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళు శవాన్ని తగలబెట్టి వెళ్ళిపోతారు ఆ బోన్స్ ఉంటాయి అక్కడ ఆ బోన్స్ లో ఫాస్ఫరస్ ఈ బోన్స్ ఆ వేడికి విరిగి ఆ ఫాస్ఫరస్ ఇట్లో చల్లా చెందరవుతుంది రెడ్ ఫాస్ఫరస్ వేడి చేస్తే వైట్ ఫాస్ఫరస్ అవుతుంది ఎల్లో ట్రోపిక్ ఆ వైట్ ఫాస్ఫరస్ రూపంగా అక్కడ ఉంటుంది అది రాత్రిపూట మండుతుంది ఫాస్ఫరస్ మండుతుంది తన మండేటువంటి అది ఒక మూలకం ఎలిమెంట్ అది మండుతుంది అలా మండినప్పుడు దూరం నుంచి చూసినట్లయితే అర్ధరాత్రి చీకటి పూర్వం మా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఒకటే నేను అలా అనుకుంటాను మీరు ఏదో గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోండి గొప్ప నా ముఖాన్ని నా ముఖానికి గొప్ప ఒకటి తక్కువైంది ఏ గొప్ప లేదు నేను ఉన్న విషయం చెప్తున్నాను మా చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ సిటీ ఉండేది కాదు తర్వాత వచ్చింది ఎలక్ట్రిసిటీ అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది అంటే మరి నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను బీఎస్సీ ఫైనల్ పాస్ అయ్యే వరకు ఎలక్ట్రిసిటీ ఎరగను బిఎస్సీ ఫైనల్ పాస్ అయ్యే వరకు పాదములకు చెప్పులు ఎరగను నవ్ యూ అండర్స్టాండ్ మేము చిన్నప్పుడు డాంకీస్ లాగా ఉండేవాళ్ళం అంటే యూ కెన్ అండర్స్టాండ్ నవ్వు ఈ రెండింటికే బట్టి యూ కెన్ అండర్స్టాండ్ కాబట్టి చదివినప్పుడు ఈ కొడివిదేయాలు కనపడేవిశానం దూరంగా అటు ఏ డైరెక్షన్ లో ఉందో అక్కడ ఏదో మండుతున్నట్టు కనపడి మండి ఫాస్ఫరస్ మండుతుంది మండుతున్నట్టు కనపడి అంటే వెంట రే అదిగో కొడివిదెయ్యము అటు వెళ్ళడానికి భయము ఫాస్ఫరస్ చదివిన తర్వాత ఈ కొరివిదెయ్యం భ్రమ పోయి ఫాస్ఫరస్ అనే టాపిక్ చదివిన తర్వాత కాబట్టిండియా ల్యాండ్ ఆఫ్ ఫోమస్ స్టేట్ అన్ని యథార్థం అనుకుంటారు గణేష్ మహారాజు పాలు తాగడము సత్యమే కొడుగు సత్యమే దెయ్యం పట్టడము సత్యమే దెయ్యం పట్టింది ఎవరికి దెయ్యం పట్టిందని వీటి అంటాడో ఆ వాళ్ళకి దెయ్యం పట్టలేదు వీటికి పట్టింది ఇందుసలు మీరు కొరడా దెబ్బలు వేసి ముట్టికాయలు వేసి గోడపుచ్చి వేయించి వీడి ఎందుకంటే వీడి బుద్ధిలో మీరు సత్యాన్ని ప్రవేశపెట్టలేరు వాడి ఈ జన్మది వాడు తెలుసుకోవడం వాడి వల్లప్పుడు కాబట్టి వాడికి కొరడా దెబ్బలే బెస్ట్ ఎందుకంటే తెలిసి తీయే చెప్పచ్చు కానీ మూర్ఖుడికి ఏం చెప్తారు తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు చేఖుని మనం రంజింపరాదు అది నాలుగోది మొదటిది నాలుగోది మధ్యలో రెండు కాబట్టి ఇది వాళ్ళు ఈ మాయని యా మా ఏది లేదో అది మాస్తవి సత్యం అనుకుంటూ దరిచేస్తున్నారు ఏది లేదో అది సత్యం అనుకుంటారు ఇప్పటిదాకా నేను ఆశ్చర్య పండడం మానలేదు ఇప్పటికి కూడా ఆశ్చర్య పండుతా అంటే అర్థం ఏమిటో తెలిసినా సర్ప్రైజ్ తోటి కింద పడిపో ఉంటా అని ముల్లపూడి వెంకటరమణ గారు అర్థం చేశారు ఎందుకంటే ఆశ్చర్యం పౌరుతాను కాబట్టి కింద పడిపో ఇప్పటికి కూడా నేను ఆశ్చర్య పడిపోతూ ఉంటాను అంటే ఆశ్చర్యంతో కింద పడిపోతూ ఉంటాను అని ఇప్పటికి కూడా అదేమిటో తెలుసిన శివరాత్రి నాడు ఆత్మలింగం తీస్తానంటాడు టీవీలు పెట్టుకుని ఛానల్స్ లో ప్రసారం చేసి ఇంత ఓపెన్ మోసం ప్రపంచంలో ఇది తప్ప ఇంకేదీ లేదేమో అనిపిస్తుంది ఇంత ఓపెన్ బ్లఫ్ ఈ షుడ్ బి అరెస్టెడ్ అండ్ పుటింగ్ డే ఫర్ దట్ సింగిల్ థింగ్ పబ్లిక్ అంత ఓపెన్ గా అంత బహిరంగంగా పబ్లిక్ ని బ్లఫ్ చేసి మిస్లీడ్ చేసినందుకు ఈ పర్సన్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ పుటింగ్ ఎవరు చెప్తారు మీరు వీళ్ళు ఊగిపోతూ నమశివాయ నమశివాయంతో ఊగిపోతూ బాణా సంఖ్యాన్ని కాల్చేస్తూ అర్ధరాత్రి కూడా శివ శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట వీళ్ళు వేసే వేషాలు ఇన్ని అన్నీ కాదు నిప్పుల్లోటేస్తానని ఒక ఆయన ఆత్మలింగం చేస్తానని ఇంకొక అదిగో పులి వచ్చే ఇదిగో కాబట్టి జగత్తు మాయరా అంటే జగత్తు బిత్య అది సత్యం కాదంటే వీళ్ళు వింటారు ఈ ఆచార్యులందరూ కలిసి జగత్తు సత్యం అని చెప్పేసి వీళ్ళు ఊరికి వస్తూ ఉంటే ఎవడో ఒకళ్ళు లేచి జగత్తు పుడక్కిరా బాబు అది సత్యం కాదు అది అది డ్రీమ్ లాంటిది అంటే వింటారా వీళ్ళు వీళ్ళ వల్ల వద్ద అది వాస్తవి అది సత్యమని వాళ్ళు తీసుకుంటారు ఒక ఆయన నన్ను ఛాలెంజ్ చేశాడు ఏమంటే మాయా అది అనిర్వచనీయం కదా మీరు తుచ్చమని చెప్తున్నారు ఏమిటనే నిన్న నీకెప్పుడూ నన్ను ఛాలెంజ్ చేయకూడదు పాతకి దగ్గులు నేర్పుతావు నీ తాహత ఎంత ఎవరు నీ ఛాలెంజ్ లేక నీ స్థాయికి అనిర్వచనీయం సరపడుతుంది నా స్థాయి అంతకంటే పెద్ద నేర్చుకో అని చెప్పాను నిజంగా నన్ను వచ్చి అలాంటి ప్రశ్న అడుగుతాడు భీష్మ పితామహుడు దగ్గర వేస్తారు ఎన్ని వేషాలు వేస్తావు నాలో అక్కర్లేదు చాలా అరవసార్ కూడా చెప్పండి వేరే కాబట్టి నా దగ్గర వేషాలు వేయడం మీరు మీరు చర్చలు చేసుకోండి నా దగ్గరకు వచ్చి ఛాలెంజ్ చేయదు ఓపెన్ గా ఎందుకంటే నీ స్థాయి చాలు కాబట్టి పుచ్చము అని రూపొచ్చని అదొండు యోగ్యమైన మార్గము వాస్తవము ఉన్నది మూర్ఖత్వం ఈ మాయను గురించి ఇన్ని విధములుగా మూడు భావములు గడవు మూడు రకాలుగా తెలుసుకుండడం వల్ల మూడు భావనలు వచ్చినవి వాస్తవీ చే ేయా మాయాతృధికై సత్వమసౌ సోచాత్ దాంతో అనిర్వచనీయాన్ని ఆయన ఓ శ్లోకంగా చెప్తున్నారు విద్యాకీ శ్లోకం అస అసత్వ ఛతయతి అసౌ ప్రసారణా సోచాద్ ఇప్పుడు ఈ జగత్తు ఉన్నట్టనట్టే ఇప్పుడు మీరు ఆలోచించండి మీ మనస్సు కదలడం ప్రారంభిస్తూనే జగత్తు కనబడుతోంది మనస్సు కదలడం ఆగిపోతూనే జగత్తు కనబడడం మానేసింది ఇది ఎలాగంటే పూర్వం మోతాలు కనిపెట్టడానికి ముందు కామస్ ఆల్వా ఎడిసన్ గారు మొట్టమొదట సినిమాని కనిపెట్టాడు మూవీ అని కనిపెట్టాడు దాంట్లో ప్రాజెక్టర్ లైట్ ఒకడు ఆన్ చేసి పెట్టివాడు రెండో వాడు ఇలా తిప్పి వాడు చేస్తుందంని గట్టిగా వేగంగా తిప్పుతూ ఉండేవాడు ఆ వాడు తిప్పుతున్నంతసేపు మేబీ తెర మీద చిత్రం కనబడుతూ ఉంది వాడికి చెయ్యడు అలి అలిసి తిప్పడం మాలేశాడు అనుకోండి ఆగిపోయింది అప్పుడు మళ్ళీ ఇంకొకటి తిప్పివాడు వెళ్ళి ఎంతసేపు తిప్పుతాడో ఒక్కడేను ఆ రకంగా అలా తిప్పుతూ ఉండాలి సో దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది సినిమాలో ఏమైంది చిత్రపట హానిస్తున్నారుగా సినిమా దృష్టాంతమే ఎప్పటికీ కూడా సినిమాలో ఏమైంది అది రీల్ను తిప్పుతున్నంతసేపు మీకు సినిమా దృశ్యాలు కనపడలేదు రీళ్ళను తిప్పడం ఆపేస్తే కనపడం మా చిన్నప్పుడు సినిమాల్లో మేము చాలా చాలా విమర్శలు రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు సినిమా చూస్తూ ఉండగా ఆ రీల్ తెగిపోయి అది ఇలా ఆ రీల్ ఏదో వీక్ స్పాట్ వచ్చి తక్కువ పుట్టుముందు తెగిపోయి తెగిపోతే అక్కడ తెర మీద ఏమీ లేదు అప్పుడు వెంటనే లైట్లన్నీ వెలిగేవి వాడి ప్రాజెక్టర్ వాడి పక్కనే ఓ స్విచ్ ఉంటుంది వాళ్ళు లైట్లన్నీ వేస్తారు మేము వీళ్ళందరూ ఓని పెద్ద కేక పెడతారు అప్పుడు వాడేం చేస్తారో తెలిసిన వాడి దగ్గర సూది పీ సూది బొత్తాలు ఉంటాయి వాడి దగ్గర పెట్టబెట్టుకుంటారు ఆ తినిపోయిన దాన్ని తీసుకుని కత్తిరు ఉంటుంది అది ఎటు కాకుండా తెగిపోతుంది కదా ఆ కత్తిరతో కరెక్ట్గా దాన్ని కట్ చేసి ఇటువైపు మళ్ళీ అటువైపు కూడా కరెక్ట్గా కట్ చేసి రెండింటి మధ్యలో సూది పిన్ని పెట్టి ఫిక్స్ చేస్తాడు ఫిక్స్ చేసి మళ్ళీ తిప్పడం అయినా వెంటనే దీపాల మళ్ళీ సినిమా ప్రారంభం దీని బట్టి మీకేం తెలిసింది ఆ రీలు తిరుగుతుంటే సినిమా ఉంది రీలు తిరగకపోతే సినిమా లేదు మీ అనుభవం చూడండి మనస్సు కదులుతుంటే జగత్తు ఉన్నది సంసారము ఉన్నది మనస్సు కదలడం మానిస్తే సంసారము లేదు ఓ మహాత్ము నాతో మాట అన్నారు అది అలా నా మనస్సులో అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోయిందంటే అది రాతి మీద రాత బండరాయి మీద రాసిన రాతమలే మన మనస్సును ఫిక్స్ అవుతుంది అది ఏమిటో యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ సైలెంట్ అట్టర్లీ స్టిల్ ద బ్రేకింగ్ స్టేట్ ఈజ్ నో మోర్ మీ మనస్సు కంప్లీట్ గా నిశ్చలం అయిపోతే జాగ్రత్త అవస్థ లేదు మీరు తెలివిగా ఉంటారు మీరు తెలివిగా ఉంటారు నేను నిద్రపోతున్న మాట చెప్పట్లేదు జాగ్రత్త వ్యవస్థలో చెప్తారు శంకర భగవత్పాదులు మాండిత్యంలో ఏమంటారంటే జాగ్రత్త వ్యవస్థలోనే మీకు స్వప్నాన్ని సుశుద్ధిని చూపిస్తున్నాము అనే అవతారిక పెట్టి పెడతారు జాగ్రత్త వ్యవస్థలో జాగ్రత్త వ్యవస్థని ఎలాగో మీరు ఉంటారు దాంట్లోనే స్వప్నాన్ని చూపిస్తారు సుసుప్తిని చూపిస్తారు కాబట్టి జాగ్రత్త అవస్థలో మనస్సు కనుక నిశ్శబ్దమైపోతే ఆ జాగ్రత్త అవస్థ లుప్తమైపోతుంది లుప్తం అది ఇటు ల్యానిష్ ఇట్ డెజంటే ఎగ్జిస్ట్ అయివో కాబట్టి మనస్సు కదిలితే జగత్తు ఉన్నది మనస్సు కదలకుంటే జగత్తు లేదు మాయకే మనస్సు అని మరో పేరు మాయ వేరు మనస్సు వేరు కాదు మాయకే మనస్సు అని పేరు సినిమాలో ఆ ఫిలింకే మాయా ఆ మాయకే ఫిలిం అని పేరు అక్కడ ఇక్కడ మాయకే మనస్సు అని పేరు ఈయన చిత్రపట దృష్టాంతం ఇస్తున్నారు చిత్రపటం అంటే ఇక్కడ ఈ గోడ మీద నేను ఒక పెద్ద క్యాన్వాస్ పెడతా నా చేతిలో స్విచ్ ఉంటుంది నా స్విచ్ నా చేతిలో ఉన్న స్విచ్ మీకు కనపడతా క్యాన్వాస్ పెట్ట అక్కడ ఏముందని అడుగుతాన సరస్సు ఆ సరస్సులో బాతులు హంసం పద్మములు సరస్సు ఒంటి మీద చెట్లు ఆ చెట్ల పక్కన మైదానము దాంట్లో పచ్చగట్టి అక్కడ ఆవులు వాటిని కాపాడు వాటిని కాపలా కాసుకున్న ప్రతి మనిషి ఆ పక్కనే ఒక మహర్షి కమండలం పట్టుకుని ఇలుపులో సూత్రుడు ఇంత ఉందని చెప్తాను నేను ఏమంటే ఇక్కడ స్విచ్ నొప్పుతా ఆ చిత్రపట మొట్టక్కువని మూసిపోతుంది మీకు అర్థం ఈ లోపల అది మూసిపోతుంది ఇప్పుడు ఏముందని అడుగుతాను నేను ఏమీ లేదని చెప్తాను మా చిన్నప్పుడు వాడెవడో ఒక కాలేజీ హై స్కూల్లో వాడో ఒక బొమ్మ ఒకటి పట్టుకొచ్చేవాడు అది ఇలాంటే ఏముండేది కాదు ఇలాంటి ఏ అన్నారు కనబడి కూడా ఇలాంటే ఏముందిరా ఏవి లేదు ఇలాంటే అరే ఏ అన్నారు రా మళ్ళీ చూపించరా ఏ అన్నారు ఏది లేదు మీరు తీసుకుని చూస్తే ఎంత చూసినా లేదు కానీ మళ్ళీ ఇలాంటే ఉండదు కాబట్టి ఈ మాయ అనేది ఏం చేస్తుందంటే ఆ జగత్తుని మాయ కనబడేట్లా చేస్తుంది మళ్ళీ మరుక్షణం లేకుండా చేస్తుంది దాంతో ఏమైపోయింది ఇప్పుడు అది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అది లేదు అనే లోపల అది కనబడిట్లా చేస్తుంది అదిగో ఉంది అనుకునే లోపల అది అంతర్ధానం అయిపోతుంది ఈ విధంగా అనిర్వచనీయము స్థితిని జగత్తుకు ఈ మాయ కల్పిస్తూ ఉన్నది పదశ అం అసత్వం జగతయతి అసారణా సో చిత్రము యథా తులనే అసౌ ఈ మాయా ప్రసారణాచ విస్తరించుటవల సంకోచా ముడుచుకుపోగుట వలన అది జగత జగత్తునకు సిని అసత్వ కూడా దర్శయతి చూపిస్తోంది ఈ మాయ ఆ చిత్రపటం లాంటిది ఆ చిత్రపటముడ విస్తరించినప్పుడు అంటే విడిపోయి విడి విడివడి ఉన్నప్పుడు ఒక పెద్ద దృశ్యాన్ని మీ ముందు మీకు చూపిస్తుంది అదే చిత్రపటము తక్కువని మూసిపోయింది అనుకోండి ఏమీ లేదు అక్కడ అని మీరు చూపిస్తుంది విస్తారము సంకోటం అలాగే ఈ మాయ విస్తారమయ్యి ఈ జగత్తును మీ ముందు చేస్తుంది ఆ మాయ ముడిచిపోయి ఆ జగత్తు లేకుండా కాబట్టి జగత్తు ముందని చెప్పడానికి లేదు లేదని చెప్పడానికి లేదనే ఒక పరిస్థితిని ఈ మాయ మనము నిర్మాణం చేసి జగ మీరు ఈ సత్యాన్ని కొంత భావన చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంతా భావనే కదా ఈమె నా భార్య అని వీడు భావన చేస్తూ ఉంటాడు వీడు నా భర్త అని భావన చేస్తుంది ఆ భావన ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరి జీవితాలని కలిపి పెడుతుంది అన్నింటినీ ముడివేసి పెడుతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ నువ్వు నా భార్యవి కాదు అని వీడు నేను నీ భార్య కాకపోతే నువ్వు మాత్రం నా భర్తలు అని ఆవిడ అనుకుని ఆ కోర్టుకో ఎక్కడికో వెళ్ళి దాన్ని ఇటు అటు లాగేసి పక్కన పెట్టేసి విడిపోయారనుకోండి అయిపోయిందంటే ఇంకా రెండు జీవితాలు కలిసి ఉండే ప్రసక్తే భావనని కొట్టు భావం తద్భవతి ఇంత భావనయే కాబట్టి భావనకు బలము కలదు ఆ భావనని మీరు అర్థం చేసుకోవాలి అంతేగానే మూర్ఖంగా పోకూడదు ఆ భావన యొక్క బలాన్ని తెలుసుకుని భావనని సత్యానికి తగ్గట్లుగా మలుచుకోవాలి అంటే టూ స్టెప్స్ భావర్వము భావన ఏ శ్రీకృష్ణుడున్నాడు యోయ శ్రద్ధ సే వస్త్రద్ధామయోయం పురుష శ్రద్ధ అంటే గట్టిగా భావన చేయడం మీరు దేనిని గట్టిగా భావన చేస్తారో మీరు అదే అయిపోతారు ఎవడి భావన ఎట్లా ఉందో వాడు అలా అయిపోతారు భావన తప్పించేది కాబట్టి మీరు భావన యొక్క బలము దాని మహిమను మీరు గుర్తించాలి మహిమ డబ్బుకి వస్తువులకి పదార్థములకు మనుషులకు ఉండదు భావనకు యంత్రాలకి మహిమ ఉండదండి యంత్రాలకి శక్తి ఉండదు భావనకు ఉంటుంది శక్తి అసలైన శక్తి భావనకు ఉంటుంది భావన యొక్క శక్తి ముందు యంత్రముల శక్తి ఎంతటిది ఒక పెద్ద రైలుని లాగే ఇంజన్ ఉంది చూసారా ఏదో పదివేల హార్స్ పవర్ ఇంజన్ అంటాడు ఆ ఇంజన్కు శక్తి కంటే కూడా భావన యొక్క శక్తి ఉంటుంది కాబట్టి అది నెంబర్ వన్ నెంబర్ టూ భావన సత్యానికి అనురూపంగా ఉండాలి తప్ప సత్యానికి విరుద్ధంగా ఉండాలి నేను ఏమైన ఋషికేశ్ లో కాన్ఫరెన్స్ ఒకటై నేను ఋషికేశ్లోకి వెళ్ళాను కాన్ఫరెన్స్ మొదలైంది వాళ్ళు నన్ను నేను అంటే నేను ఆ కాన్ఫరెన్స్ లో భావము లేక భావన అనే టాపిక్ మీద నేను ప్రసంగం ఒకటి చేశాను అది వైరల్ అయిందది మన శ్రీరామ్ గారు దాన్ని వైరల్ గా తయారు చేసి పెట్టారు అది పది మంది చూశారు సో దాన్ని వాళ్ళు కూడా చేశారు అక్కడ వాళ్ళు భావము ఆ భావములో ఉంది రహస్యము అంటారు అక్కడ కాబట్టి మీ భావన ఎలా ఉండాలి సత్యమునకు అనురూపముగా ఉండాలి సత్య విరుద్ధమైన భావన మీరు పెట్టుకుంటే మీరు అది మీ జీవితాన్ని వారి జీవితాన్ని నాశనం చేసుకోండి మీరు ఒక తప్పు భావనతో ఉన్నారంటే అది మీ హృదయంలో ఒక విషపు గూళికని పెట్టుకుని కూర్చున్నట్టే ఆ విషపు గూళిక ఆ విషాన్ని విడిచిపెట్టి మీకు దుఃఖాన్ని ఉంటుంది తప్పు భావన అర్థమవుతుంది భావన సత్యానురూపముగా ఉండాలి ఇంత కథ ఏం చెప్పారంటే ఇది ఎగట్టు సత్యమేనా ఇది సత్యం అని మీరు భావించి చూడండి మీ సంసార భారము అప్పటికప్పుడు తేలిపేసేది ఇది సత్యమైతే కదా ఇది సత్యమే కాదేమో ఇది సత్యం కాదేమో అని మీరు భావన చేస్తే మీ సంసారము తేలిపేసి ఒక మహాత్ముడి దగ్గరికి ఓ పోలీస్ వచ్చాడు పోలీస్ వచ్చి నేను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాను అన్నాడు అంటే ఇప్పుడు ఒక సౌకర్ అన్ని సౌకర్యములతో ఉండే ఒక ఆశ్రమంలో జీవిస్తూ ఉన్న వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలులో సెల్లలో పదేశాన్ని అది ఒక పెద్ద ఆపద కింద ఒక విపత్తు వచ్చి పడినట్టే కదా అయితే ఆయన ఈ సకల సౌకర్యములతో ఉన్న వ్యవస్థను చూసి ఇది సత్యమైతే కదా అటు పోలీసు వాడు పెట్టిన జైలు చూసి ఇది మాత్రం సత్యమా అని నెమ్మది నీరెత్తినట్లుగా కూర్చుండదు కూర్చుంటే ఈ భక్తులు అందరూ వెళ్ళారు వెళ్ళారన్నారు అయ్యో మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేశారు మిమ్మల్ని మీరు చాలా కష్టపడిపోతున్నారు అన్నారు ఆయన అంటే నేనేం కష్టపడటం లేదు ఈ పూటకి పో ఈ పూటగా పోవడం పోయిన కష్టం ఏం లేదురా నేను ఆశ్రమంలో ఉంటున్నా మాత్రం అంతగా ఎప్పుడు తినే తిన్నానా ఏడు చిన్నా అదే తినవండి ఇక్కడ పెట్టి భోజనం బాగుంది కూడా అన్నాడ అంటే వీళ్ళు అన్నారు అవునందుకోండి అయినా కూడా మీరు ఆశ్రమంలో అయితే మీరు ఎటు కావాలంటే వెళ్ళచ్చు స్వేచ్ఛగా ఉండివ్వరు ఇక్కడ మీ స్వేచ్ఛని అపహరించేశారు వీళ్ళు ఈ జైల్లో పెట్టేశారు ఈ రూమ్ లో పెట్టాడ ఆయనన్నారు నాకు ఆ కనపడలేదురా వాడు తాళం తీసుకుంటాడు పొద్దున్న సాయంకాలము వాడు తాళం తీసినప్పుడే నేను బయటకు వెళుతున్నాను మిగతాప్పుడు లోపల కూర్చున్న పుస్తకం తీసుకుంటున్నాను నాకు ఆ తేడా ఏమీ ఆ ఇబ్బంది ఏమీ కనపడలేదు కాబట్టి నాకు స్వేచ్ఛ లేదు నాకు అనిపించలేదు అన్నమాట అంటే అక్కడైతే మీకు నచ్చిన ఆహారం పెడతారు ఇక్కడ వాళ్ళు పెట్టింది తినాలి ఈ ఆహారం విషయంలో కూడా అక్కడ ఆహారం అది బానే ఉంది ఇక్కడ వీళ్ళు పెట్టింది కూడా బానే ఉంది నాకు ఆ తేడా కూడా ఏమీ కనపడలేదు అంటే ఇక్కడ అక్కడైతే మీకు నచ్చిన మనుషులతో మీరు మాట్లాడేవారు ఇప్పుడు ఇక్కడ మీరు నచ్చిన మనుషులతో మీకు కావలసిన మనుషులతో మాట్లాడడానికి అవకాశం లేదు కదా పాపం మీరు కష్టపడుతున్నారేమో అని భక్తులు అన్నారు అంటే నాకు అలాగేమీ లేదు మనుషులే పాత మనుషులు కనుక వెళ్తూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ తోటి నేరగాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు ఆ మనస్ మన వంటి వాళ్ళతో నాకు స్నేహం కలిగింది వాళ్ళతో సరదాగా కబుర్లు చూస్తూ వాళ్ళందరినీ చూస్తూ ఇది బాగానే ఉందండి అయితే ఇంతకీ మీరు అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడా ఏమిటంటే తేడా ఏమి లేదు మీ ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ వినోబా స్వామి గారిని అరెస్ట్ చేసి యావత్ మైల్ జైల్లో పెడితే ఆయన అలాగే ఉండిపోయారు జైల్లో ఈ పుణ్య అని చెప్పి నా పద్ధతిలో ఉండిపోయే అక్కడ ఉన్న సైని అక్కడ ఉన్న ఇతర జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టి భగవద్గీత చెప్పారు ఆ భగవద్గీత ఇప్పుడు గీతోపన్యాసంలో అనే పేరుతో మరాఠీలో పుస్తకం వచ్చింది చాలా మంచి పుస్తకం దాన్ని ఒక తెలుగు పండితుడు తెలుగులో గీతోపన్యాసంలో అనే పుస్తకం తెలుగు అనువాదం చేశాడు చాలా మంచిగా చేశాడు కాబట్టి భావన తప్ప ఏమీ లేదు భావనయే